కీర్తన నూట నలభై ఏడు చిత్తమతి సంచలము చేత బలవంతంబు తిత్తిలో జీవుడిటు దిరుగాడుగాక కలిసి జీవుడు పుట్టగా పుట్టినటువంటి మోదలు మొదలు మోహపాశములు మోహపాశములుదలించుటెటువలెను తారు ముగ వినిచే బడి పొరలుగాకలేని జన్మసంగ్రహములై ఎన్నడునూ కడుగవసములుగాని కర్మ పంకములు దారు విడిపించుటెటువలను విడువని విలాపమునా వేగుటలుగాక ఇందు జీవుడెన్నడేనొక మాటు కందు విరిగి వివేక గతుల భాగ్యమున అందముగా తిరువెంకటాద్రీసు చేందరాని సుఖంబులందుగాక